కీర్తన సంఖ్య రెండు వందల పదిహేను చాలు చాలు నీ సటల్ల బొరలైతే వాలి కొంత బెరవకుమన లేవు కలబులోకముల ఘన మంత్రంబులు అలరిముక్తిగలేవు సులభాన కలరు సురిది దేవతలు వలగొను పాపము వారించలేరు ఉన్నవి విణ్యము లూరక పన్నిన హరి చూపగలేవు సన్నితి నున్నవి సకల శాస్త్రములు కొన్నై భవముల కొనగన నీవు ధరలో సేనలు ధనధాన్యములు పరమ జ్ఞాన విభవమీదు అరుదుగు శ్రీ వెంకటాధిపుడే మము ఇరవై కావగ ఈడేరితిమీ